స్తోత్రం నేను పరిశుద్ధ మైమోనత దేవ సరశక్తి మందిరా జీవంగల ప్రభానికే వందనాలు ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏక రీతి ఉన్న తండ్రినికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ హయా ఈ రోజంతా మమ్మల్ని కాచికపాడి భద్రపరిచిన దేవానీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన యేసు ప్రభానికి వందనాలు ఈ రాత్రి కాలం మందు మా ప్రార్థనంత స్తోత్రం నైనా ఇద్దరు ముగ్గురున నామంట అక్కడ ఉంటారు ప్రభా మా మద్దతున్న స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన యేసు ప్రభ ఈ ఆరాధన తట విజయాన్ని మీరు దయచేయండి రాణబిడ్డను యేసు ప్రభా తొందరగా నడిపించి దీవించండి ఆశీర్వదించండి ఎక్కడెక్కడ ప్రాంతాల్లో సేవల వాడబర్తల ప్రతి ఒక్కటి దీవెన పొందును కాకనైనా యేసు ప్రభానికే వందన సేవలు అభిషేకి బలంగా మీరు వాడుకోండి ప్రభు ఏసు ప్రభ ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వాధీనం అవునుగాక మీ రాజ్యం కట్టాబడాలా ప్రభా శక్తిని దయచేయండి ఏసుప్రభ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కుటుంబం శాంతి సమాధానం నెమ్మది దయచేసి ప్రతి ఒక్క కుటుంబం అంతే సుప్రభని రాకడికి సిద్ధపడాలా ప్రభ సేవలో ఇంకా అభిషేకించి గొప్ప వాడుకోండి మైమ పొంది నీ నామానికి మైమ తెచ్చుకోమని ఏసుకు సమణి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రండి ఉత్సాహానము చేసేదము రండి ఎహో ఉత్సాహ గము చేసెదము ఆయనే మన పోషకుడు నమ్మదిన దేవుడలి ఆయనే మన పోషకుడు నమ్మది నా దేవుడని రందీ ఏహో వానుగోటీ ఉత్సాహము చేసేదము ఆహా హూయా ఆహా హ kashtanashtamulennulla pungu sagaral edurainaa kashtanashtamulennulla pungu sagaral edurainaa aayane manalastreyam irukuloi ban Kalugo yi wollo manenno ah Hallelujah ah Hallelujah ah ha ేనా నీతి సోర్యు నిత్యమోస్తుతి చేయుదమో నీతి సోర్యుల నిత్యమో స్థుతి చేయుదమో yamo stuti che yadamo aha hallelujah aha yoya aha hallelujah aha hallelujah randi హోనుగోచి ఉత్సాహగా నముచే చెదము రండి యహోనుగోచి ఉత్సాహ గముచే చెదము ఆయనే మన పూషకుడు నమ్మదగిన దేవుడనీ నమ్మదిన దేవుడనీ నమ్మదిన దేవుడనియా హల్ లోయా ఆహాల్ లోయా ఆహా హల్ లోయా ఆహా హల్ల లోయా Please, Lord, acharya muluni karyamulu acharya muluni karyamulu acharya muluni karyamulu చర్యములు ని్యములు దివుని కార్యములాచర్యములు దివుని కార్యములాచర్యములు ఆచార్యములు ని్యములు ఆచార్యములు ని్యములు ఏసునామము నెరిగిన బేటలు ఏక మనస్సుతో ప్రార్థించాగా ఏసునామము పెరిగిన బేటలు ఏక మనస్సుతో ప్రార్థించాగా పరిశుధాత్మతు నిండిన వారే దేవుని కార్యములి వరించేరి పరిశుధాత్మతు దేవుని కార్యములి వరించేరి కార్యములు ములు ని కార్యములు ములుని కార్యములు ఆచర్యములుని కార్యములు ఏసు నెరిగిన పౌలు శీలలు ఏసు వార్తను ప్రకటించుచు ఏసు నెరిగిన శీలలు ఏసు ప్రకటించుచు పట్టణములను గల్లి బిల్లి చేసిరి ప్రజలను కళ్ళ వర పారేరి పట్టణములను గల్లి బిల్లి చేసిరి ప్రజలను కళ్ళవర పారచేరి ఆచార్యములు ని్యములు ఆచార్యములు ని్యములు ఆచార్యములు ని్యములు ఆచార్యములు రిగిన యుహాను పేతురు ఏసునామము ప్రార్థించాగా ఏసు నిరిగిన యోహాను పేతురు ఏసునామము ప్రార్థించాగా కుంటి వాడు దిగ్గున లేచెను నడచుచూ దేవుని స్థుతించెను కుంటి వాడు దిక్ లేచెను నడచుచు దేవుని సృతించెను చర్యములు ని్యములో ఆచార్యములు ని్యములు ఆచార్యములు ని్యములు ఆచార్యములు కార్యము దేవుని కార్యములాచార్యములో దేవుని కార్యములాచార్యములో ఆచర్యములు కార్యములో ఆచర్యములను ప్రజలాడు సిస్టర్ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచి ఉంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడులేక లేక నీ ప్రేమ లేక ఇలలో నయే ప్రాణి నిలవలేదు నీ తోడు నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలవలేదు అడవి పూవలే నీ ప్రేమ పొందగా అడవి పూవలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ప్రభువా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేయని తెలిసి నా హృదయం నీ కొరకై పదులపరిచితి నా ఇంటి దీపం నీవేని తెలిసి నా హృదయం నీ కొరకై పదుల పరిచితి ఆరిపోయినా నా వెలుగు దీపమున్ ఆరిపోయినా నా వెలుగు దీపమున్ వెలిగించుమూని ప్రేమతో ప్రభువా వెలిగించుమూని ప్రేమతో ప్రభువా ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదులు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదు కంటివి ఆపదులు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదు కంటివి లోకమంతయు నన్ను విడిచినా లోకమంతయూ నన్ను విడిచినా నీ నుండి వేరు చేయవో ప్రభువా నీ నుండి వేరు ప్రభువా ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితిగమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నా స్థితిగమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము ఎందే నిత్య జీవమో ప్రభువా నీ ఎందే నిత్య జీవమో ప్రభువా ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే అలలు ప్రేజ రాధా చేత స్తోత్రం లేన పరిషుద్ మైమోనత దేవ సరశక్తి మందిడా జీవంగల ప్రభావానికే వందనాలు ప్రభ్వా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభు ఏసు ప్రభానికి వందనాలు యేసు ప్రభా బలపరచండి దేవా నీరాకడకు ఎంత సిద్ధపడాల ప్రభు యేసు ప్రభానికే వందనాలైనా ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభు యేసు ప్రభువానికే వందనాలైనా వాక్యం మమ్మల్ని జీవింప చేసి మీరు ఆకడకు మిమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని తండ్రి ఆ కుమరాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనం చూసుకుందాము కాబట్టి సహోదరులారరిశుద్ధతను దేవునికి అనుకూలంలో సజీవ యాగంగా మీ ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాస్త వాత్సల్యమును బట్టి నిమ్ము రత్నాలు ఇది సేవ మీకు యుక్తమై ఉన్నది అలలుయా ఇక్కడ పౌలు పరిశు రోమ రాసిన సంఘానికి మరి రాస్తా ఉన్నాడు పత్రిక ఇక్కడ ఆ సంఘంతో మరి ఏం మాట్లాడుతున్నాడంటే కాబట్టి సహోదరులార పరిశుద్ధతను దేవునికి అనుకూలంనైనా సజీవ యాగంగా సహోదరులార ఇప్పుడు దేవుడు మనతోని మాట్లాడుతున్నమాట అన్నాడు మరి రోమ సంఘానితోని మాట్లాడుతున్నాడు పరిశుద్ధతను దేవునికి అనుకూలంనైనా సజీవ యాగంగా అంటే పరిశుద్ధత దేవునికి అనుకూలంగా మాదిరికి మనకు చూపెడతా ఉంది ఇక్కడ దేవుడు మనతోని ఈరోజు మాట్లాడుతున్న అంశం ఏంటంటే మీ పరిశుద్ధతలో దేవుడికి పరిశుద్ధత కలిగి ఉండ ఏ విధంగా ఉండాలి దేవునికి ఏ విధంగా మనం సమర్పించుకొని లోకంలో జీవించాలి అనేది మన అంశము అయితే దేవుడు పరిశుద్ధత అంటుండ సహోదరుల పరిశుద్ధతను దేవునికి అనుకూలంనైనా చూడు పరిశుద్ధతను ప్రతి ఒక్క మనకు పరిశుద్ధత అవసరం దేవుని రాకడకు మనం పరిశుద్ధంగా ఉంటేనే అన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం చూడు మనము పరిశుద్ధము కాదు కానీ దేవుని వల్ల మనము పరిశుద్ధము ఏ విధంగా అంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి చనిపోయి తిరిగి లేచి ఆ పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని పరిశుద్ధ ఏ విధంగా అంటే ఆయన సిల్వలో కాచిన రక్తం చేత మనము శుద్ధీకరింపబడ్డం పరిశుద్ధ కదా పరిశుద్ధంగా తయారైనం కదా ఈరోజు ఆ పరిశుద్ధత గురించి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఏమనంటే పరిశుద్ధత పరిశుద్ధతను దేవునికి అనుకూలంగా ఉండాల అనుకూలం అయిన సజీవయాగంగా ఆయనకు ఏం చేయాలి సమర్పించుకుని కదా మనం పరిశుద్ధతన ఉంటేనే దేవునికి మనము దేవుడికి దగ్గరగా అనుకూలంగా జీవించగలుగుతాము ఆయన వాక్యంలో కానీ మన ప్రవర్తనలో కానీ మనం చేసే ప్రతి సేవనే కానీ మన మాట ఉపదేశమే కానీ ఎట్లా దేవునికి అనుకూలంగా కదా ఇంకోటి ఏమైనా సజీవయాగంగా నీ హృదయాన్ని మన శరీరం ప్రతి ఒక్కటి సజీవయాగంగా సమర్పించుకోవాలా కదా మనము ఏ విధంగా మన ఆత్మ మన శరీరం మన జీవము ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలా కదా పరిశుద్ధత లేకుండా మనం ఈ లోకంలో ఏమి చేయలేము కదా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే మనకు అనేకమైన మనకు తెలియపడుతుంది చూడు మరి దేవుడు మరి దావిత్వం కూడా అనేక విషయాలు మాట్లాడింది కదా మరి కీర్తనలు యాభై ఒకటి పదకొండులో ఏమంటే నీ పరిశుద్ధతకు నా యుద్ధ నుండి తీసివేయకుము అంటాడు ఈ పరిశుద్ధతను నా నుండి తీసివేయకుము ఎందుకు ఆ పరిశుద్ధతను తీసివేయకుండా ఆయనకు అనుకూలంగా జీవించాలంటే పరిశుద్ధత అవసరము కదా దావిధి కూడా అక్కడ మాట్లాడుతూ ఆ పరిశుద్ధత వల్ల మనం అనేకమైన చేయగలుగుతాము ఈ లోకం సాధించగలుగుతాము పరిశుద్ధతంగా ఉంటేనే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాము కదా పరిశుద్ధతంగా ఉంటేనే దేవుడు పరులో మర్మాలు మనకు బయలుపరచబడుతుంది కదా శిష్యులకు ఆనాడు కూడా పరిశుద్ధత గురించి అనేక విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు నా పరలోకంలో ఉన్న పతొక్క మర్మామ మీకు అర్థం కావాలంటే ఉపమానతీతంగా రాయబడ్డది కాబట్టి ఆ ఉపమానాలు మీకు అర్థం కావాలంటే మీరు దేవునికి అనుకూలంగా జీవించాలి ఏ విధంగా అనుకూలంగా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి కదా అనుకూలంగా జీవించి సజీవయాగంగా మీరు మీ శరీరము సమర్పించుకొని జీవించాలా లేకుంటే మీరు ఆయన గురించి మనము ఈ లోకంలో ఏమి చెయ్యలేరు మీకేమి పరలోక మర్మాలు మీకు అర్థం కావంటుంటాడు కదా అందుకే దావిదు కూడా నీ పరిశుద్ధత నా యొద్ధ నుండి తీసి అంటుంటాడు కీర్తనలు యాభై కదా పదకొండవ వచనంలో అక్కడ మనము చూస్తే అక్కడ దావిదు మాట్లాడతా ఉంటాడు పదకొండు యాభై ఒకటి అంటుంటాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మ నా యొద్ధ నుండి తీసి కదా ఆయన సన్నిధిలో మనము ఉండాలి అంటే మనకు పరిశుద్ధత అవసరము కదా పరిశుద్ధంగా ఉన్నప్పుడు కదా మనం అనేకమైన విషయాలు మనము జయించగలుగుతాము నీ పరిశుద్ధం నా యుద్ధ నుండి తీసివేయకము అంటాడు కదా నీ సన్నిధిలో నేను నిత్యము నిన్ను శుద్ధిస్తూ గరపరుస్తుండాలా ఆయన పరిశుద్ధత లేకుండా మనం ఏమీ చెయ్యలేము కదా మరి దేవుడు ఇంకా ఎషయలో కూడా అదే విధంగా మాట్లాడతాడు ఎషయ అరవై మూడు అధ్యాయము పదోవచనం అరవై మూడు పదవచనంలో ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధతను దుఃఖ దుఃఖింపజేయక ఆయన వారిని విరోధి ఆయను తానే వారికి యుద్ధము చేశాను ఎప్పుడైతే నీ పరిశుద్ధతో ఆయనలో ఉండలేక నీలో ఉండలేకపోయిందనుకో దేవుడు నీకు తిరుగుబాటుగా ఉంటాడంట ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది పరిశుద్ధత అందుకే దేవుడు ఇక్కడ పౌరు భక్తుడు పరితి పరిశుద్ధంగా ఉండి దేవునికి అనుకూలంగా జీవించాలా కదా దేవునికి ప్రతి ఒక్క మాదిరిగా మనము జీవించాలా కదా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అదేవిధంగా నీ శరీరంలో కూడా పరిశుద్ధత అవసరము నీ ఆత్మకు పరిశుద్ధత అవసరము కదా ప్రతి ఒక్క దాంట్లో సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతనాడు కొనుచున్నాను కదా దేవుని ప్రేమను బట్టి దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని బ్రతినాడు కొనుచున్నాను కదా ఇట్టి సేవ మీకు యుక్తమై ఇట్లాంటి సేవ మీకు ఏమైందంటే అమూల్యమైనది ఈ సేవ ఈ జీవితము మనకి ఎట్లయిందంటే యుక్తమైనది కదా మీ రోజు మన పరిశుద్ధంగా ఉండి ఇతరులకు మనము పరిశుద్ధత చేయగలుగుతాము కదా ఇతరులకు కూడా మనము బోధింపగలుగుతాము మనం పరిశుద్ధత లేకుండా ఈ లోకంలో ఏది కూడా మనము చెయ్యలేము కదా ఈ లోకంలో మనకు వేరుపడి చేయించడం కదా ఏసకృష్ణ నామంలో మనము రక్తంలో కడగబడ్డం అప్పుడు మనం ఉన్నామంటే ఈ లోకానికి మనము వేరుపడ్డం కదా ఈ లోకానికి మనము నాజర్ చేయబడ్డం కదా ప్రతి ఒక్కటి ఆయన కొరకు మనము నాసురు చేయబడం కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధత లేదు కాబట్టి అల్లే పరిశుద్ధత ఉంది కాబట్టి మనం సజీవయాగంగా సమర్పించుకొని మనము ఆయన కొరకు యుక్తమైన సేవ మనము చెయ్యాలా యుక్తమైన దాన్ని మనము ఎన్నుకున్నాం కాబట్టి యుక్తమైన ఇది మనకు ఇంపార్టెంట్ కాదా ప్రతి ఒక్కటి కూడా దేవు సన్నిధిలో అది పరిశుద్ధత కలిగి ఉంది కాబట్టి మనం పరిశుద్ధం కలిగి ప్రతి ఒక్కదంటే దానికి అనుగుణంగా మనము జీవించాలా అందుకే పౌలు మనకి ఈ విధంగా ఆ సంఘంతో మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు మనతోను కూడా పరిశుద్ధతంగా ఉంటేనే దేవుని రాజ్యం మనము చేరగలుగుతాము పతొక్క మనకు బయలుపరచబడుతుంది ఎందుకంటే ఆయన రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి మనము ఆయనకు ఇంకా చాలా దగ్గరలో సమీపంలో ఉంది దేవుని రాకడ కాబట్టి మనము ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉంటేనే మన రాక ఆయన రాకడ ఏ విధంగా ఉందని మనకు బయలుపరచబడుతుంది కదా ఈ లోకంలో భయంకరమైన దినాల్లో మనకు పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ కదా పరిశుద్ధత అతి పరిశుద్ధతకి మనం ప్రవేశించినప్పుడే ప్రతి ఒక్క దాంట్లో మనకు దేవుని రెక్కల చేత మనకు అప్పబడతాము కదా ఈ లోకంలో ప్రతి ఒక్క మనకు ముట్టనికి అవకాశం ఇవ్వడు ఎందుకంటే మనము దేవుళ్ళు ముద్రింపబడ్డం ఆ పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడ్డం కాబట్టి మనం సీజ్ చేయబడ్డం ఆయన నామంలో కాబట్టి ఏ దృష్టిని కూడా మనం ముట్టనికి అవకాశం లేదు కాబట్టి వాడు అనేక విషయాలలో మనల్ని కృంగతిస్తా ఉంటాడు ప్రతి కాబట్టి మనం ఏమై దేవుని చేత ముద్రింపబడ్డాం కాబట్టి దేవుల ఎన్నికలు కాబట్టి దేవుడు వాగ్దానాలున్నా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కాబట్టి వాడు ఏమీ మనని చేయలేడు ఎందుకంటే దేవుడికి ప్రతి ఒక్క వాగ్దానము అన్ని మనకు కొరకు చేయబడ్డాయి కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా మనం జీవిస్తున్నాం ప్రతి ఒక్క ధర్మశాస్త్రం ఉన్న కాబట్టి ప్రతి మనము వాక్య చేత మనం బలపరచబడుతున్నాం దేవునికి దగ్గర కాబట్టి వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు అనేకమైన సేవకుల మధ్యలో దేవుని బిడ్డల మధ్యలో విశ్వాసుల మధ్యలో అనేకమైన వాడు ప్రయోగిస్తా ఉంటాడు కాబట్టి మనము ఎట్లా ఉండాలంట అతి పరిశుద్ధంగా మనము జీవించడము ప్రాయసపడాల అనుకూలమైనను సజీవ సజీవ యాగముగా యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాస్తల్యమును బట్టి మిమ్మను రత్నాన్ని కొనుచున్నాను ఇట్టి సేవ మీకు సేవ యుక్తమై ఉన్నది కాబట్టి ఇది మనకు దేవుడు ముద్రించింది కాబట్టి ఇలాంటి సేవ యుక్తమైనది ప్రతి ఒక్క దాంట్లో మనము ఎన్నుక చేయబడ్డము ప్రతి ఒక్క కాబట్టి మనకు అవసరము కాబట్టి దేవుడు ఇంకొక మాట ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము కాబట్టి మీరు సమాధానమును నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఎఫస్సీలు కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట అందును శ్రద్ధ కలిగి నా వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ స్వాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభును బట్టి నేను మిమ్మను దత్నాడు కొనుచున్నాను ఇక్కడ పౌలు ఏ విధంగా ఉన్నాడంటైనా బందీ అయి ఉన్నాడు కదా ఆయన సువార్త చేస్తే ఆయన ఏం చేశారంట బంధింప చేసిండ్రు కదా ఆయన సత్యము ప్రకటిస్తుంటే ఆయన ఏం చేశారంట ఒక బంధీదా బంధించి ఆయనని ఒక చెరసాల ఒక దాంట్లో ఆయనని వేసిండ్రు ఎందుకంటే ఆయన సత్యాన్ని ప్రకటిస్తుండ్రు కాబట్టి ఆ ఖైదీ ఉన్నా కూడా ఆయన ఏం చెప్తున్నాడంట మనకు రాస్తా ఉన్నాడు ఎఫీసీలో మా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునై అందు శ్రద్ధ కలిగి నా వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ప్రేమతో ఒకరినొకడు మనం ఏం చేయాలా సహించాలా ప్రతి ఒక్కరి మనము కాపాడుకోవాలా శ్రద్ధ కలగాల ఆత్మచేత మనము ఐక్యత కలిగిన కాపాడుకున్నాం కాపాడుకోవాలా చూడు ప్రతి మనం ఏం కావాలంట ఆత్మచేత మనం ఐక్యత కలిగి ఉండాలా ఒకరిదొకరు హెచ్చరించుకోవాలా బుద్ధి చెప్పుకోవాలా సరి ఎందుకంటే దేవుడు రాకడకు మనకు కావాల్సిన మనకు తగినవి కాబట్టి కలిగిన ఐక్యతను కాపాడుకున ఎందు శ్రద్ధ కలిగి వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ప్రతి ఒక్క దాంట్లో ఈ లోకంలోన్న ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేయాలా ప్రేమతోని సహించాలా బాధ వేదన కష్టం ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రేమను చూసుకుంటూ ఒకరినొకడు సహించుచు మీరు పిలబడిన పిలుపును తగినట్టు దీర్ఘశాంతంతో మనకి ఏం కావాలంట దీర్ఘశాంతం కావాలంట శాంతం కాకుండా మరీ ఇంకా దీర్ఘశాంతం కలిగి ఎట్లున్నానంటే దీర్ఘశాలతో కూడిన సంపూర్ణ వినయముతోనూ స్వాత్వికముతోనూ నడుచుకున్న వలన ప్రభును బట్టి ఖైదీ నేను నేను మిమ్మల్ని ప్రతిగాలు కొనుచున్నాను చూడు ఈ విధంగా నేను సత్యం ప్రకటిస్తున్నాను కాబట్టి ఆయన ఏమైపోయినట్టే ఖైదీ ఆ ఖైదీలో ఉండి కూడా ఆయన ఏం చేస్తుండే మనకు రాస్తా ఉన్నాడు ఈ రోజు మనకు స్వతంత్రం ఉంది కదా మనం ఖైది కాదు కాది మనకేముంది స్వతంత్రం ఉంది కానీ దేవుడు మనకు అనేకమైన విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు మనం ఏ విధంగా ఉండాలా సాత్వికంతో కదా దీర్ఘశాంతంతో ప్రతి ఒక్క దాంట్లో సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకునేవనని ప్రభుని బట్టి నేను వేడుకొని ఏ విధంగా ప్రతి ప్రేమతోనే మనము జయించాలా ప్రేమ అన్ని చేయగలుగుతాము ప్రేమ లేకపోతే మనము చేయలేము ఆ యేసుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఈ రోజు ఆయన కృపలో ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం ప్రేమతోని సహోదరులు కలిగి మనము ఐక్యత కలిగి ఆయన రోజు ఈ రోజు మనము ర్థిస్తున్నాము కదా వాక్యాల చేత మమ్మల్ని మనని బలపరుస్తా ఉన్నాడు దేవుడు అనేకమైన ప్రతి నోటి ద్వారా దేవుడు బలపరుస్తున్నాడు ఆ ప్రేమతోని ఐకత గడిగి ఒకరొకరు సహించాలా ప్రతి సమస్యకు రోగాలకు ప్రతి దాంట్లో మనం ప్రేమతోని ప్రతి ఒక్కటి ఎదుర్కొన్నామనుకో దేవుడు ప్రతి దాంట్లో మనకు దీర్ఘశాంతాన్ని మనకు కలుగజేస్తాడు ఆ ప్రేమ లేకపోతే మనకు దీర్ఘశాంతం అనేది మనలో రాదు ఆ ప్రేమ వలనే మనకు దీర్ఘశాంత కలుగుతుంది ఆ స్వాత్వికం మనలో కలుగుతుంది ఆ తగ్గింపు సామాన్యమైన జీవితం మనలో కలిగి ఉండాలా అప్పుడే కదా మనము సువార్తకే వాడబడగలుగుతాము కదా ఈ రోజు మనకు ఉన్న ఈ మనకు ఇచ్చిన అవకాశంలో మనం అనేకమైన సేవ పరిచర్య గంభీరం చెయ్యాలా కదా చేసినప్పుడు మరి దేవుడు అనేక సువార్తకే వాడ సువార్తకే మనము అనేక దేవుని సందికి నడిపింపటట్టుగా మనము తయారు కావాలా చూడు మనకి ఎప్పుడైతే మనము ఒకరొకరు హెచ్చరించుకొని దాని ప్రకారంగా నడుచుకున్నటట్టు ఎందుకంటే మనము అనుకూలమైన జీవితము కలిగి ఉన్న కదా దేవుడు పరిశుద్ధం కలిగి ఉంటేనే ప్రతి మనము అనుకూలం కలిగి అందుకే దేవుడు అంటూ ఉంటాడు దేవుని ఆత్మను దుఃఖింపకుడి కదా దుఃఖపరచకూడదు కదా విమోచన వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు కదా పరిశుద్ధత వల్ల మనం ఎట్లా ఉంటామంట ముద్రింపబడ్డాం కదా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి కదా ఎప్పుడు కూడా మనము ఆ పరిశుద్ధాత్మలో నిం మనము దుఃఖపరచద్దు ఎప్పుడు కూడా మనము దేవుళ్ళ లీనం కావాలి ఎప్పుడు కూడా ఆపకూడదు ఆర్పకూడదు కదా దేవుని పరిశుద్ధాత్మ మరి ఎట్లా ఉంటుందంటే విమోచన వరకు ఆయన ఎందు మనం ఎట్లా ఉంటామంట ముద్రింపబడిన వారము ఆ పరిశుద్ధత లేకపోతే మనము ఏమి చెయ్యలేము ఆ ప్రేమ లేకపోతే మనము ఏమి చెయ్యలేము ఆ దీర్ఘశాంతము ఉండడం వల్ల మనము సాత్వికం ఉండడం వల్ల ప్రతి మనం నడుచుకోగలుగుతాము ఆయన కృపలో అందుకే దేవుడు కీర్తనలో కూడా మరొక మాట రాస్తా ఉంటాడు ఏమని అంటే కీర్తనలు పదిహేను అధ్యాయంలో ఏమంటాడు బుద్ధటి వచనంలో ఏమంటాడు యహోవా నీ గుడారంలో అతిథిగా అతిథిగా ఉండదగిన ఎవడు నీ పరిశుద్ధత పర్వతం మీద నివసింపదగిన ఆయన పరిశుద్ధత పర్వతం మీద నివసింప కలగాలి దేవుడు ఒక్కడే మనం ఉండలేము కానీ నివసింప తగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధతలో ఉంటేనే మనము నివసింపగలుగుతాం ఆయన సన్నిధిలో నిలవగలుగుతాం మనం పరిశుద్ధత లేకుండా ఏది చెయ్యలేము కదా ఆ పరిశుద్ధమైన పర్వతం ఏ ఆ పరిశుద్ధమైన జీవితంలో నీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చేయగలుగుతావు కదా ఈ పదిహేను అధ్యాయం కింద వచనాలన్నీ నువ్వు చేయగలుగుతావు నీలో అలాంటి ప్రేమ ఉన్నప్పుడు నీలో యథార్థ కలిగినప్పుడు నీ హృదయపూర్వకంగా నిజం పలికినప్పుడు ఎప్పుడో సరి నీ పరిశుద్ధత ఉన్నప్పుడే నువ్వు చేయగలుగుతావు లేకుంటూ నువ్వు చెయ్యలేవు అందుకే ఈ పౌలు నీ ప్రేమతో ఒకరినొకడు మనము సహించాలా ప్రతి దాని పరిశుద్ధాత్మ చేతనే మనము జయించగలుగుతాము ఆ పరిశుద్ధత లేకుండా మనము ఏది కూడా చెయ్యలేము కదా ఆయనకు అనుకూలంగా జీవించడము యథార్థంగా జీవించడము అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటుంటాడు ఆపొద్దు దాని వల్ల మనం అనేక విషయాలు మనం ప్రతి ఒక్క దాన్ని జయించగలుగుతాం కదా విమోచన వరకు అది మమ్మల్ని మనని ఎంట్లో కాచి కాపాడి కదా మీరు ముద్రింపబడి ఉన్నారు ప్రతి ఒక్క అందుకే దేవుడు మరి పౌరుతీతికి అనేక విషయాలు బయలుపరుస్తా ఉంటాడు మాట్లాడతా ఉన్నాడు కదా దేవుడు ఇచ్చిన వాగ్దానాల్ని మనకి ఏంలో ఆయన కృపలో కలిగిన కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయనము అనుకూలంగా మనము చేయగలుగుతాము మొదటి కొరంతీలు మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో క్రీసు చేసునందు మీకు అనుగ్రహంపబడిన దేవుని కృపను గురించి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్థుతులు చెల్లించుతున్నాను క్రీసును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనద సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి ఏ విధంగా ఉంటే మీకు అనుగ్రహింపిన దేవుని కృపను గురించి మీ విషయమై ఏ కేసు క్రీస్తునందు నీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను కదా దేవుని అందు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి నీ విషయం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ సుతులు చెల్లించుతున్నాను క్రీసుని సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున దేవుడి గురించిన సాక్ష్యము ఏ విధంగా ఉందంట మనలో స్థిరపరచబడ్డది ఈరోజు క్రీస్తు కోసము నువ్వు స్థిరపరచబడాలా కదా సాక్షిగా నువ్వు జీవించాలా ఆయన రాకడకు ను సాక్షిగా మీలో స్థిరపరచబడినందు ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులై తిరిగి దేవుడు ఏంటి అంటే మీలో శ్రీసును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడిన ఈ రోజు మనం ఒక సాక్షిగా సముఖంగా మనం నిలబడ్డం ఆయన కొరకు కదా దేవుడు మనకు జీవితంలో అనేకమైన సాక్షిగా మనము నిలబడ్డం దేవుని కొరకు దేవుడు మనకు అనేకమైన సాక్ష్యాలు ఇచ్చిండు కదా మన జీవితంలో అనేకమే చెప్పలేనంత సాక్ష్యాలు మనలో కలగజేసిండే దేవుడు కదా మన కొరకు గొప్ప సాక్ష్యం ఏముంది ఆయనకు మించి ఇంకేం లేదు కదా ఈ రోజు రక్షింపబడడం అంటే గొప్ప సాక్ష్యం అది దేవుడు మన కొరకు కదా ఇంత మంచి ధన్యత మనకు పరిశుద్ధత కలగజేసిండు దేవుడు పరిశుద్ధాత్మకత మనం ముద్రింపబడ్డం ఇంత గొప్ప సాక్ష్యం ఇంకేదీ లేదు మన జీవితంలో ఇవన్నీ మన జీవితంలో అన్ని మేలులు కదా ప్రతి ఒక్క దాంట్ స్వస్థత ప్రతి ఒక్క దాంట విడుదల మరి ప్రతి ఒక్క జాబే పెళ్లి ప్రతి ఒక్క విషయందంతా చిన్ననే కానీ దేవుడు ఎప్పుడైతే మనను ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు కదా ఆయనలో మనను సాక్షిగా నిలబడ్డం చూడు ఆయన లేకపోతే మనకు సాక్ష్యం లేదు ఈ రోజు ఆయన మరణిస్తనే కానీ ఆయన పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడ్డం ఈరోజు కాబట్టి సాక్షిగా మనని ఎన్నుకున్నాడు దేవుడు దేవుడికి మరి అందుకే ఈ పౌరు భక్తుడు కృతజ్ఞాసూతులు ఎల్లప్పుడూ కృతజ్ఞాసూతులు చెల్లిస్తున్నాడు ఈ రోజు రాసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు చెప్తున్న వాక్యాలన్నీ కూడా మీకు కూడా కృతజ్ఞాస్లో చెల్లిస్తాయి చూడు పావులు అనేకమైన కృతజ్ఞతలు మనకు విషయాలన్నీ ప్రతి ఒక్క పత్రికలో చెల్లిస్తా ఉంటాడు చూడు ప్రతి ఒక్క బిడ్డకుతోను కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా కృతజ్ఞతగా జీవి కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉన్నాడు ఈ రోజు కూడా మనం అదే విధంగా ఉండాలా కృతజ్ఞతగా అంతకు మించి నీకేం లేదు భూ మీద కదా భూ క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీలో ప్రతి సమస్త ఉపదేశంలోను జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిని ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు ఉపదేశించగలుగుతున్నాం ఆయన పరిశుద్ధాత్మ చేత సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతుడమై తిని ఉన్నామంటే ఈ లోకమైన కాదు కదా ఈ లోకంలో కాదు దేవుణ్ణిలో ఉన్న ప్రతి ఒక్కటి ఐశ్వర్యం ఆ పరలోకమున్న మర్మాలన్నీ నీకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిడు ఆ సరణ నడిపించనీకి బయలుపరచడానికి చూడు శిష్యులకు అనేకమైన ఉపమానాల రీతిగా అనేకమైన విషయాలు అన్ని చెప్పుకుంటూ వచ్చిండు పద ప్రవత అనేకమైన ప్రవక్తలు కూడా ఉపమాన రీతిగా వాళ్ళకు తెలియజేయబడ్డది ఈ రోజు శిష్యులకు కూడా అదే విధంగా మరి ఉపమాన రీతిగా తెలియజేయబడ్డది ఈరోజు అది గ్రహించే జ్ఞానం మనకు కావాలా ఆ మర్మం అనేది దేవుడు నీకు ఏది కూడా గూఢంగా పెట్టలేదు నీకు బయలుపరిచ బయలుపరచేస్తున్నా నేను అని దేవుడు పరిశుద్ధాత్మ చెత్త మనకు ముద్రించిండు ఆ ముద్రలను ఉన్నప్పుడు ఆ ఉన్న సూచ అనేకమైన ఉపమాన రీతాల రీతిలన్నీ మనకు అర్థమవుతాయి ఎప్పుడైతే ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఉపమాన భావాలను మనకు అర్థం కావాలి ఆ పరిశుద్ధాత్మ వలనే మనము ఉపమానాలన్నీ మనం నేర్చుకోగలుగుతాం ఆ పరులోక చూడు దేవుడు మనను ఒక సాక్షిగా స్థిరపరిచిండు కదా దేవుడు అనేకమైన నీకు విషయాలు తెలియజేయడానికి అనగా సమస్త ఉపదేశంను సమస్త జ్ఞానంలో నేను వర్ధిల్ల చేస్తా ముందుకు నడిపిస్తున్నాడు కనుక ఏ కృపావరం నందు లోపం లేక మీరు మీరు మన ప్రభు అయిన ఏసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు ఎలా ఉన్నారంట కనుక కృపావరం నందు కృపా కృపావరం నందును లోపం మీరు మన ప్రభువైన ఏసు ప్రత్యక్షత కొరకు ఏం చేస్తున్నాం అంటే ఎదురు చూస్తా ఉన్నాం ఆయన రాకడ కొరకు మన కృపావరలు మనం కనిపెట్టుకుంటూ చూడు దేవుని ఎందు కృపావరం మనము కలిగి ఉండాలి అనేక విషయాలు దేవుడు అనేకమైన కృపావరం ప్రతి ఒక్క బిడ్డకు పంచి పెడతాను తన కావలసిన చొప్పున దేవుడు తన తన ఇంచను చూడు ఎవరు ఏ తనంతులో ఏ విధంగా ఉండాలో దేవుడు ఎంజూడట కృపావరం ఎందు ప్రతి ఒక్క బిడ్డకు పంచి పెడతా ఏ లోపం లేకుండా మీరు ఎందు ప్రభుని క్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన కొరకు మనము ఆ ప్రతి కొరకు మనము ఎదురు కనిపెడతాం చూడు ప్రతి ఒక్క దాంట్లో మనము ఆ కృపా వరణ ఎదురు ప్రతి ఒక్కటి మనము పొందుకొని ఆయన కొరకు మనము ఎదురు చూడాలి ఆ ప్రత్యక్షత కొరకు చూడు నువ్వు ఆయనలో ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నావు కదా దేవుడు ప్రతి దాంట్లో నిన్ను స్థిరపరచాలని నిన్ను దేవుని స్థాయికి తీసుకురావాలని ఉన్నత స్థాయి ఎదిగింప చేయాలని ఎదురు చూస్తా ఉన్నాడు ఆ ప్రత్యక్షత కొరకే మనము ఎదురు చూస్తా ఉన్నాడు చూడు మనం ఎప్పుడైతే ఆయనలో నాటబడతామో మరి ఎప్పుడైతే ఆయన కొరకు మనం ప్రత్యేకింపబడతామో ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ ఈ ప్రత్యక్షత మనలో ఎప్పటికీ కూడా కలిగి ఉండాలా ఆయన క్రీస్తు రాకడా రెండో రాకడా ఉందని చూడాయన ప్రతి ఒక్కటి మన కొరకు ప్రత్యేకింపబడి ప్రతి ఒక్కటి ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి ఈ లోకానికి వచ్చి మరి తిరిగి లేచి వెళ్ళిపోయింది దేవుడు మరి భూమి మీద కాబట్టి ఆ ప్రత్యక్షత మల్ల రెండో రాకడా ఉంది కాబట్టి మనము దాని కొరకు ఓర్పు కలిగి సహనంతో మనము ఎదురు చూడాలా మనలో ఏ లోపము లేకుండా ప్రతి ఒక్క కుర మనం పొందుకొని ఉండాలా మన ఏ అనుమానం లేకుండా దేవుడు ప్రతి ఒక్కద ఒకొక్కలకు ఒక్కొక్క అనుగ్రహము కృపావరం చేత అనుగ్రహించిండు ప్రతి మనము స్వీకరించాలా అది పొందుకోవాలా ఆయన రాకడకు ఎందుకంటే దేవుడు అనేక విషయాలతో మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకింపబడ్డం కాబట్టి ఆ కృపావరాలు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయాలు మనకు తెలియజేస్తా ఉంటాడు ఆ కృపావరాలు మనలో ఉన్ని ఒక్కొక్కరు దాంట్లో ఉన్నప్పుడు ఎవరి వాక్య చేత దేవుడు హెచ్చరిస్తాడో ఏ పరిశుద్ధాత్మ చేత ఎవరు ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతాడో ఆ ప్రశిద్ధత ఏ విధంగా ఉంటుందో దేవుడు రాక అతి త్వరలో మనం ఏ విధంగా చూడగలుగుతాము ఏ విధంగా బైబుల్ ప్రకారంగా ఏ విధంగా వాక్య చేత దేవుడు మాట్లాడతాడో హెచ్చరిస్తాడో కదా ప్రతి ఒక్క చేస్తాడో మనం అవన్నీ ఎదురు చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు అనేకమైన విషయాలు మనకు ప్రకటనలన్నీ తెలియజేయబడుతున్నాయి కదా ఆ ప్రత్యక్షత మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ లోకము యుగా సమాప్తి ఏ విధంగా జరగబోతుంది ఆ ప్రత్య ఆ ప్రత్యక్షత ఏ విధంగా ఉంటది మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు ఒక ఒక పరిశుద్ధాత్మ చేత అభిషేకింపడ్డ అభిషేకింపబడిన బిడ్డ ద్వారా మనకు తెలియజేయబడుతుంది కదా అదేవిధంగా ఒక్కొక్కల ద్వారా ఇంకా దేవుడు ఇంకా దేవుడు రాకడకు బలమైన ఆత్మ పొందుకున్న వాళ్ళకి ఇంకే దేవుడు ఇంకే మర్మం బయలుపరుస్తాడు దేవుడు కదా అనేక విషయాలు మనము కనిపెడుతూ ఉండాలా కదా ఎదురు చూస్తూ ఉండాలా కదా ఇప్పుడు అనేకమైన విషయాలు మన జీవితంలో దేవుడు చూపిస్తా ఉన్నాడు నెరవేరుస్తా ఉన్నాడు కానీ మనం భద్రపరుస్తా ఉన్నాడు ఏ శోధన పడకుండా తప్పిస్తా ఉన్నాడు మమ్మల్ని మనల్ని కాచి కాపాడుతున్నాడు ఎందుకు అంటే ఆయన ముద్రింప ఆయనలో మనం ముద్రింపబడ్డం కాబట్టి ప్రతి ఒక్క సాక్షిగా నిలబెట్టింది కాబట్టి కదా ఆయనకు అనేకమైన మర్మాల చేత దేవుడు బయలుపరచాలని మనం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు కదా దాని కొరకు మనము ఎదురు కనిపెడుతూ ఉండాలా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూచుచూ కదా ఎదురు చూస్తూ ఉండాలా కాబట్టి మనం కూడా అదే విధంగా ఆయన రాకడా ఉంది కాబట్టి మనము అదే విధంగా ఎదురు చూస్తూ ఉండాలా చూడు మనకు ముఖ్యంగా పరిశుద్ధత అవసరము ఆ పరిశుద్ధత లేకుండా మనం ఏది కూడా కనిపెట్టలేము ఈ లోకంలా కదా ప్రతి ఒక్క దుష్టును మనము ఎదుర్కొనలేము సైతన్ దుష్టు కదా సైతన్ గారు ఆ దుష్టుడు ఏ విధంగా అంటే అనేకమైన దేవుని బిడ్డల ద్వారా కూడా వాడు వాడుకుంటాడు మోసపుస్తా ఉంటాడు అందుకనే మనం ప్రతి ఒక్క ఎట్లా ఉండాలా పరిశుద్ధత కలిగి దేవునికి అనుకూలంగా జీవించాలా ముఖ్యంగా మన హృదయాలు మన శరీరాలు సజీవయాగంగా మన ఆత్మ ఆయనకు సమర్పించుకోవాలా అప్పుడే మనకు అప్పుడు అనేకమైన ఈ దేవుడు మనకు అన్ని కలగజేస్తాడు అదే మన యుక్తమైన సేవ కాబట్టి మన జాగ్రత్తగా ఆయన కొరకు కనిపెట్టాలా చూడు మా ఫ్యామిలీ పేరు చేసినప్పుడు సైతన్ గారు ఎంతగానో దుష్టుడు పనిచేస్తా ఉన్నాడు కానీ ఇక్కడ నేను పేర్లు అనేక సేవకుల గుర్షిని ప్రార్థన ఎంతమంది మరి బాగలేరు వాళ్ళందరి పేరు రాసుకొని వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాం చుట్టుపక్కల ప్రాంతాల కోసం ప్రార్థన చేస్తుంటాం మరి ప్రభు మరి కుటుంబీకులు మా అత్తగారి కుటుంబ కానీ మా అమ్మ వాళ్ళ కుటుంబం కానీ అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు దుష్టుడు మరి ఆ విధంగా దర్శన ద్వారా ఏం చూపించినట్టే దుష్టుడు వచ్చి ఆ విధంగా కూర్చొని ఉన్నాడు అక్కడ బయట కానీ లోపలక సర్పం వచ్చి కూర్చొని ఉన్నది కానీ వాడు ఏ విధంగా పనిచేసినాడు ఏ విధంగా ప్రార్థన చేస్తారు ఏ విధంగా సైతాను తొక్కుతాము ఏ విధంగా మనము దేవుని ఎదిరించగలుగుతాం పరిశుద్ధాత్మ చేత అని వాడు దుష్టుడు కొంచి ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ దేవుడు నేను ఎప్పుడైతే దేవుని సందుకం బ్యాం ప్రార్థన కుటుంబ ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకున్నానో అప్పుడు దుష్టుడు వాడి భయంకరంగా వాడిని శోధనలు పెట్టాలని చూసి కానీ ఆ దర్శనంలో దేవుడు ఏం చేసిన అప్పుడే దుష్టుడు ఆ సైతాన్ అక్కడ కూర్చొని ఉన్నాడో ఇక్కడ సర్పమోచి కూర్చొని ఉంది ఎప్పుడైతే దేవుని వస్త్రాలు ఎప్పుడైతే దేవుడు మా ఇట్లా దిగినడో అప్పుడు సైతాన్ ఏమైంది ఎగిరు కనబడకుండా వెళ్ళిపోయినాయి చూడు ఎందుకు మనం ఇప్పుడు ఆడందరి గురించి ప్రార్థిస్తాం కదా వాడు ఎప్పుడు పొంచుకొని ఉంటాడు మనకు ఎప్పుడైతే మనము బయటకు సేవకి వెళ్ళినా ఎక్కడే ప్రాంతానికి వెళ్ళినా వాడు ఎప్పుడు మనకు గణపతి దగ్గర ఎప్పుడు ఉంటాడు మన ఎంత వాడు దేవుడు వారిని అనుచరులన్నీ ఎట్లా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయి కానీ దేవుడు వాన్ని కాల్చివేసిండు ఆ రోజు మొత్తం వాడు దృష్టి లేకుండా వాడు ఏదో ప్లాన్ తో వచ్చిడు ఆ సర్పము ఆ నల్ల చీకటి ఆ దయ్యం చీకటి శక్తులు అవన్నీ వచ్చి కూర్చున్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎప్పుడైతే నేను పాపాలు దేవుని సంధిలో కూర్చున్నామో పాపాలు సైతాను వాడు మరి వెళ్ళిపోయాడు అప్పుడే దేవుడు మా వస్త్రాలు వేసుకొని దిగింది చూడు మనం ఎప్పుడైతే మనం దేవునికి దగ్గర సమీపంగా ఉంటామో కదా దేవుని రాజ్యాన్ని మనం ఎప్పుడైతే అన్వేషిస్తుంటామో దేవుని మన ఇంట్లోకి ఉండాల సన్నిధ్యాన్ని మనం ఎప్పుడైతే మొర దుష్టుడికి కోపం వాడికి ఇష్టం ఉండదు కదా మనం ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తుంటాం కదా మనం ఎక్కడైతే ఏరియాకి సేవకి వెళ్తామో మరి చుట్టుపక్కల వాళ్ళ కోసము అనేకమైన అనారోగ్యంతో పీడింపబడుతున్నారు దుష్ట శక్తితో మరి అనేక ఈ లోకంలో బంధకాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా తెంపివేయాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వాడికి నచ్చదు దుష్టుడు ఎప్పుడు పొంచి ఉంటాడు మన గడప దగ్గర చూడు దేవుడు ప్రతి అంటే మాకు విజయం ఇచ్చింది వాడు ఎప్పుడు కూర్చొని ఉంటాడు కానీ మనం ఎప్పుడు ఈ దేనికోసం మన పరిశుద్ధంగా దేవుని కొరకు మనము మన హృదయాలు మన శరీరాలు సజీవ్యాగం సమర్పించుకుంటాం మన ఆత్మను కదా ఎప్పుడైతే మనం ఆయన ప్రకారంగా జీవిస్తామో వాడికి ఇష్టం ఉండదు కదా అందుకే దేవుడు పరిశుద్ధంగా ఉండాలా మనము దేవుని ఎందుకు పరిశుద్ధంగా ఉంటే మనం జయించగలుగుతాం ఎందుకంటే దుష్టుడు విపరీతంగా పనిచేస్తున్నాడు కుటుంబాలలో కదా ఇరుగు వాళ్ళ పట్ల కానీ వాడు మోసగిస్తా ఉన్నాడు వాళ్ళని చోధిస్తా ఉన్నాడు ఎందుకు మనం ప్రార్థిస్తుండం కానీ వాడికి ఇష్టం ఉండదు వాళ్ళ నశనిపజేందుకు వాడికి ఇష్టము కానీ మనం పరిశుద్ధంగా ఎప్పుడైతే ప్రార్థిస్తామో వాడు అదే విధంగా ఏదో ఒక విధంగా వాడు ప్లాన్ చేసుకొని వస్తూ ఉంటాడు కానీ మనము దేవునితో ముద్రింపబడ్డం కదా పరిశుద్ధాత్మ చెత అభిషేకింపబడ్డం కదా దుష్టుని ఎదిరిస్తాం కదా వాడికి ఉండదు కానీ మనము జయించుతాం ఎప్పుడైతే దేవుని సన్నిధి కరెక్ట్గా కూర్చొని మన దేవుని అని ఆత్మ పొందుకొని దేవుని బాషతో మాట్లాడుకుంటూ ప్రతి దాంట్లో ఆయనను లీనం దేవుళ్ళ లీనమైనప్పుడు దేవుడు అప్పుడు మనకు దిగుతాడు దేవుని దూతలతోని దేవుడు దిగి వాడిని కాల్చివేస్తాడు కదా అనేకమైన శోధం తెచ్చిపెట్టాలని వాడు ఎంతో ప్లాన్ చేసుకున్నాడు కానీ వాడికి ఉన్న ప్లాన్ అంతా తార్మార్ అయిపోయింది కదా దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు మాకు ప్రార్థన ద్వారా చూడు గొప్ప విజయం ఇచ్చాడు ఎందుకంటే దేవుడు అనేకమైన రెండు నెలల నుంచి సైతం కాదు విపరీతంగా సైతం పనిచేస్తుంది కానీ గొప్ప విజయం ఇచ్చాడు మనం పరిశుద్ధ పొందుకొని దేవుని మన ఆసక్తి కలిగి పరిశుద్ధంగా ఎప్పుడైతే సేవిస్తామో గొప్ప విజయం మనము చూడగలుగుతాం ఏ దుష్టుడు కూడా ముట్టనీకి అవకాశం లేదు నువ్వు ఎట్లాంటి సమస్య అయినా కూడా చూడు దుష్టుడు తెచ్చిపెట్టాలనుకుంటాడు చూడు అనేకమైన విషయాలు ఎనేకమైన విషయాలు అంటే చెప్పలేనంత విషయాలు వాడు వంచి తీసుకొచ్చి పెట్టాలనుకుంటూ కానీ ప్రార్థన ద్వారానే మేము జయించగలిగినాం చూడు ఎప్పుడైతే మనలో పరిశుద్ధత్వ ఉండి ఎప్పుడైతే ఆత్మ పొందుకొని ఉంటామో మనం ఎప్పుడైతే దేవుని అంద ఆసక్తి కలిగి ఉంటామో వాక్య కలిగి జీవిస్తామో ఎప్పుడైతే కొరకు కృప కొరకు కనిపెట్టుకొని ఉంటామో ప్రేమ కొరకు మననున్న తగ్గింపు సామాన్య కలిగి ఉంటామో అప్పుడు మనం అన్ని జయించగలుగుతాము ఆయన ఎందు కదా ప్రతి ఒక్కటి ఆయన లేకుండా మనము ఏది కూడా ఈ లోకంలో చెయ్యలేము కదా అందుకే దేవుడు ప్రేమతోని ప్రతి మనం ఏం చేయమంటాడు దేవును ఒకరినొకరు సహించాలా ప్రతి ఒక్కదంట ప్రేమ చేతనే మనము జయించగలుగుతాం ఆయన ప్రేమ లేకుండా మనం ఏమి చేయలేం మన ప్రేమ వ్యర్థము ఆయన ప్రేమ ఉండాలి ఆయన కృప ఉండాలా కదా ప్రతి ఒక్క దీర్ఘ శాంతం కలిగి ఉండాలా స్వాత్వికము మనలో ముఖ్యము దాని ద్వారానే మనము ఏదైనా చేయగలుగుతాము ఎన్నైనా మనము చేయగలుగుతాం విజయం పొందగలుగుతాము కాబట్టి దేవుడు పావులు ద్వారా మన లేకెమ్మిన విషయాలు చెప్తా ఉన్నాడు సంఘాలతో రాస్తా ఉన్నాడు ఆయన ఎంత ఖైదీ అయ్యి ఎంత బాధనున్నా ఎంత కష్టం ఉన్నా దేవుడు ప్రతి ఒక్క సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజు ఈ రోజు మనకు కూడా తెలియ తెలియ దేవుడు మనతోనే మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఉండాలా పరిశుద్ధత కలిగి ఆయన కొరకు కుర్ప కొరకు కనిపెట్టుకొని ఉండాలా ఆయన రాకడతే త్వరలో ఉంది కాబట్టి ప్రత్యక్షత కొరకు మనము మనము కనిపెట్టుకొని ఉండాలా చిన్న వాక్యం సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమెన్ స్త్రం నెన పరిశుద్ధుడ మైమోనత దేవ సరశక్తి మంతుడ జీవంగల ప్రభానికే వందనాలు ప్రభు ఏసు ప్రభానికి స్తోత్రం ఇంతవరకు వాక్య చూస్తే మీరు మాట్లాడినారు ప్రభావ అందును నీకు వందనాలనైనా ఇది అక్కడ అతి ఉంది కనుక ప్రభు ఏసూ ప్రభావ మేము సిద్ధపడాలా ప్రభు అనేక మంది సిద్ధంగా తయారు చేయాలనైనా ఏసూ ప్రభాన్ని ప్రేమ ఎందుండాలా ప్రభా దీర్ఘశాంతం కలిగి ఉండాల స్వాత్మికలో ఉండాలా ప్రభు ఏసు ప్రభానికే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రతి ఒక్క వాక్య చెత మీరు మాట్లాడినారు ప్రభా అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నీ పరిశుద్ధత కలిగి ఉంటట శక్తి మాకు దయచేయండి అనుకూలమైన జీవితం కలిగి ఉండాలా ముఖ్యంగా ప్రభావ నీకు నాకు ఏసు కూడా ఉంటూ తొలగించండి నాయన సజీవయాగంగా సమర్పించుకొని సేవ చెయ్యాలా అయ్యా ప్రభానికి వందనాలు అయినా మా శరీరాలు ఏసు ప్రభ మా మా జీవం ప్రతి నీకు సమర్పింపబడును గాక ఏసు ప్రభ గొప్ప విజయాన్ని మాకు దయచేడినైనా ప్రతి ఒక్క దాంట్లో యశు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో నీకు ఏసుప్రభ శక్తిని కృపనే భాగ్యాన్ని దయచేయండి మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని బలపరిచిండేనైనా తోడ ఉండండినైనా ఏసుప్రభ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసుప్రభ నీకు వందనాలు ఏసుప్రభ సమాధానం కలిగి ఉండాలనైనా యేసు ప్రభ వాక్యానికి విధేత కలిగి జీవించాలా నీ కట్టణలు ఏం చెప్తున్నాయని యాజ్ఞలు ఏం చెప్తున్న ప్రకారంగా మేము జీవించాలా ప్రభు ఏసు ప్రభానీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ముందుకు మమ్మల్ని ఇంకా నడిపించండి నాయన మమ్మల్ని ఇంకా బలపరచండినైనా ఇంకా తోడైనాడు అయినా అనేక వాక్యాలతో మమ్మల్ని బలపరచండినైనా ఏసు ప్రభానీకే స్తోత్రం చెల్లిసినది అక్కడ కనుక ప్రభ మేము అతి పరిశుద్ధంగా జీవించాలా మాలో ఎటువంటి లోపం లేకుండా ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని పరిశుద్ధపరచండినైనా తీసివేయండి ఏసు ప్రభా అడ్డుగోడంతో తొలగించండి ఇంకా సమాధానం దయచేయండి ప్రభావ ఇంకా నెమ్మది దయచేయండి దీర్ఘశాంతం దయచేయండి ప్రేమ దయచేయండి ప్రభావ ఈ రాకడికి మమ్మల్ని అందరి సిద్ధపరచుకోండిన అయినా మరి ఎంతమంది యేసు ప్రభ మరి బాగలేరు ప్రభ పతకు స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి ఏసు ప్రభానికే వందనాలనైనా యేస ఎంతమంది బంధకాలను రొకట్లో ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభ సమాధానం దయచేయండి నెమ్మది దయచేయండి వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకోండినైనా ఏసు ప్రభాని రాకడ చిత్తరలో ఉంది భయంకరమైన దినాలు ఉండబోతున్నాయన ఈ లోకల్లో భయంకరమైన కలవరంలో ఉండినయన ఏసు ప్రభ ప్రతి ఒక్క బ బిడ యవనసు చుట్టూ అగ్రికర్చన పెట్టండి ఎవరా యవనసురాల చుట్టు అగ్రికర్చన పెట్టండినైనా ఏ దుష్టుడు వాళ్ళు ముట్టకుండా అవకాశం ఏసుప్రభ లేదు ప్రభు వానికి ఏసుప్రభ గర్దించండినైనా చీక శక్తులు గర్దించండినైనా వాళ్ళకు సమాధానం దయచేయండి ప్రభు ఏసూ వందన కుటుంబాలంతా మారుమసు పొందన ప్రభువ కుటుంబాలకున్న బంధకాలం తిప్పిపోయినైనా వాళ్ళకున్న చీక శక్తులు ఏసునంలో గర్దించండినైనా ఏసు ప్రభాని జ్ఞాపకం చేసుకోండినైనా ఏసు ప్రభానికే వందనాలనైనా అనేక మందికి సువార్థ అందబడడం దాకానైనా ఏసుప్రభ పతడికి మార్గం తెరవండినైనా వాళ్ళందరికీ ఏసుప్రభా సువార్థ అందుట శక్తి దయచేయండి పతక బిడకు స్వసత విడుదల కలగ చేయండినైనా బంధకాలను తింపి బయండినైనా ఏసు ప్రభా పతకడి జ్ఞాపకం చేసుకోండినైనా ఎంతమంది బాధల కష్టాలు ఇరుకులో ఉన్నారనైనా ఐసు ప్రభా హాస్పిటల్ చుట్టూ ఎంతమంది ఆత్మలు ములుగుతున్నాయనైనా వాళ్ళకి సంపూర్ణంగా స్వత దయచేయండినైనా వాళ్ళకి విడుదల దయచేయండి ఏసుప్రభానికి వంద నాలుగు పతకరికి జ్ఞాపకం ప్రతి ఒక్క బిడ్డని సందికి రావాలా ప్రభా ఏసా వాళ్ళని ఏసు ప్రభ దుష్టుడు ఎంతగానో ప్రభ వాని పీడిస్తున్నానైనా వాళ్ళ నుంచి చేతుల నుంచి విడుదల పొందును కాకనైనా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి అంధకార చీకరించి విడుదల వాళ్ళు పొందాలా ప్రభువ మీరు సహాయపడండి నాయన ఏసు ప్రభా ఈలో క్రైస్తవులతో కూడా మీరు మాట్లాడండి అబద్ధ మోసం మోసపు చాత్ నుంచి విడుదల పొందాలా వాళ్ళకున్న బంధకాలను తెలిపివేయండి నాయన ఏసు ప్రభానికి వందనైనా దృష్టి వాళ్ళని వాడుకుంటుండు ప్రభు దాని కూడా గొప్ప సమస్య విడుదల పొందాల ప్రభు వాళ్ళ కూడా సత్యం తెలిసిన శక్తి దయచేయండి ఏసు ప్రభావం మీరు కారం జరిగించండి నాయన ప్రతి బిడకు తోడైండి నాయన నడిపించండి విజయాన్ని దయచేయండి నాయన ఇలా అక్కడ సమీపం భయంకర కలవరలో ఉంటుందన్న ేసు ప్రభాతో ఒకటి లేవనెత్త పడాలా ప్రభా నీ సంధికి నిండిటకు శక్తి దయచేయండి మొత్త నేసుప్రభ మాదిరికి నచ్చట శక్తి దయచేసి బలపరిచి దీవించి ఆశీర్వదించండి మతొక్క బిడ్డ నేసుప్రభ మీరు ముద్రించుకున్నారనైనా ఏసు ప్రభానికి వందనైనా ముద్ర లేక ఎంతో మంది నశించిపోతున్నారనైనా ఏసు ప్రభానికి వందన నీ ముద్రకు సహాయపడండి పతొకటిని అభిషేకించి సేవలో వాడుకోండినైనా వాళ్ళకున్న ఆటంకాలని గద్దించండి నాయనా ఏసు ప్రభానికి వందరాలు జీవంగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన పత ఒకటి జ్ఞాపకం తీసుకుంటారు అక్కడికే సిద్ధపరచుకోమని ఏసుకు సమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన నా ఏ సయాన్ని నీకే వందనాలు స్తోత్రములు ప్రభా రాత్రి సమయమందు నా తండ్రి నీ వాక్య ధ్యానం ప్రభా పాటల ద్వారా నా తండి సాక్ష్యంల ద్వారా ప్రార్థనల ద్వారా ప్రభా మేము నీ సన్నిధికి చేరుతుండంగా ప్రత్యేక హృదయాన్ని పరిశీలించే దేవుడవు మాలోనే ఆయాసకరమైన ప్రతి కార్యం తీసివేసే దేవుడవు నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చే దేవుడవు నా ప్రభా నీ గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన లేక వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన ఎస్సేయ ప్రేమ కలిగి ఊర్పుతో ప్రభ సహనముతో ముందుకు సాగుటకు నా తండ్రి నీకు కృపను అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క బిడ్డను దర్శించినందుకు వందనాలు ప్రతి హృదయ తలంపులను ఎరిగిన దేవుడవు ప్రభ వాక్యానుసారంగా ఈ దినం ఆహారం ఇచ్చిన వందనాలు ప్రభని యొక్క వాక్యం బట్టి ప్రభా అందులోని శక్తిని బట్టి నీకు కృతజ్ఞత అస్తుతులు మా పట్ల మీరు గొప్ప కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి నీకు వందనాలు సాక్షులుగా నిలబెట్టండి ప్రభా నా తండ్రి ఇంకా పరిశుద్ధ ద్రోనికి నడిపించండి నా ప్రభ నీకు యోగ్యమైన రీతిగా ప్రభా నిలబడుటకు విశ్వాసిగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని నీక రెండంతల ఆత్మచేత నింపండి పరిశుద్ధ అగ్నిచేత ముద్రించండి ఏసయ తానని ప్రభవన్ తలంపులను తెలుసుకొని ప్రభా ముందుకు సాగుటకు దాన్ని ఎదిరించటకు ప్రభా నీకు కృపను నిగ్రహించండి ప్రభా న యొక్క కృపలో ప్రతి బిడను జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు ముద్రించినావు నీ ఆత్మ ఆత్మసంచకరువును మాకు అనుగ్రహించినావు నీకు వందనాలయ్యా నీకు గొప్ప ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలనైనా ఏ మనుషులు చేయజాలనే కార్యములను ప్రభా నీవు మా పట్ల జరిగించేవాడవు నా తండ్రి ఉన్నతమైన తలంపులతో మమ్మలని ప్రభా నీ సన్నిధికి పిలుచుకున్న దేవుడవు నా పట్ల నా కుటుంబంలో పట్ల నా తండ్రి మీరు కలిగిన గొప్ప ప్రణాళికలను బట్టి నీకు వందనాలు ఏసియా ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు దర్శిస్తున్నావు ప్రతి కుటుంబంలోని అవసరతలు అక్కర్లు మీకు తెలుస్తున్నాయన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలో ప్రభ మీరే గొప్ప కారాలు జరిగిస్తున్నారు మీకు వందనాలు మంజల సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాంనైనా మరి భర్త వదిలేసి వెళ్ళి చాలా కాలమైంది ప్రభా బిడ్డ జీవితాన్ని ప్రభను మార్చే దేవుడవు నా తండ్రి ప్రభ వట్టి పాత్రలుగా వచ్చన్నిధులను నింపి నా తండ్రి మహిమ పరుచువాడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం మా బిడ్డ జీవితంలోని లోటును సరిచేయండి భర్తని తిరిగి రప్పించండి తన ఎగ్జామ్స్ విషయంలో ప్రభ కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభ గురి పరిగెత్తు ప్రభ మాకు నేర్పించి వాడవు నీకు వందనాల స్తోత్రంలో ఆయన ప్రబోధన తండ్రి మరి రవి చెల్లా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం హార్ట్ సమస్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బిడని మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ స్వస్థత దయచేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఆ బిడను నడిపించమని నా తండ్రి నా విమోచకుడ ప్రతి ఒక్కరి హృదయాలను పరిశోలించే దేవుడవు ప్రభ మా గుండెని కూడా ఎరిగిన దేవుడవు దానిలోని లోపంలోనే సరిచేయు సరిచేయండి నాయనా రవి చెల్లా బ్రదర్ కి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అదేవిధంగా మరి మనోజ్ బ్రదర్ రేణుగా సిస్టర్ ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం నానుగ్రహించండి కావ్య సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నంతండి భార్య భర్తల మధ్యలు సంబంధం సరిచేయండి దేవ రక్షణ కార్యం జరిగించండి ఆ కుటుంబంలో మరి కావ్య సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి విశ్వాసంలో ముందుకు సాగుతుండగా సాతాన శక్తిని ఎదిరించే ఆ యొక్క రెండంతల మీరు మాకు ఇచ్చినారు వందనాలు ప్రభ రెండంతల ఆత్మచేత ముందుకు నడిపించండి బిడ్డల విషయంలో కార్యం జరిగించండి స్కూల్స్ అడ్మిషన్స్ లో సహాయం చేయండి అతన్ని ప్రతి ఒక్క ప్రార్థనకు ఆలకించే దేవుడు మినిస్ట్రీని ముందుకు సాగుతుండగా ప్రభా సేవకులు వెళ్తున్నారు ప్రభ రతని మారుమూల ప్రాంతాల్లోకి నా తండ్రి వారు ప్రతి సమయము ప్రతిసారి కూడా నా తండ్రిని యొక్క దూతుల అగ్ని కంచె వేసి నన్న స్వార్థ విస్తరణలో ప్రభ నా విరివిగా పంచుటకు ప్రభా నీక జ్ఞానంతో అతని శక్తి చేత నడిపించండి అంధకారం మంత్ర చీకటి దురాత్మ సమూహాలు ఏ శక్తి కలిగిన నామంలో కాలిపోను గాక ప్రతి విధమైన దుష్ట కార్యంలోని ప్రభా తండ్రి లయపరచు వాడు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తన అపవాదని ఎదిరించి అప్పుడు వాడు అన్ని ఎదురుండి పారిపోవను అన్నావు ప్రభ ప్రతి దురాత్మను ఎదిరిస్తున్నాం నాయన నీ వాక్యం చేత ప్రభ బలపరచండి ప్రతి ఒక్క బిడ్డన తండ్రి స్థిరపరచండి ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించమని ఈ రాత్రి మంచి నిద్ర దయచేయమని ప్రభా నీ ఉదయ కాలం నుంచి ఇంత మాటకు కాచి కాపాడిన దేవానికి చెల్లించుకుంటూ శక్తించి వేడుకుంటున్నాం తండ్రి స్థూద్రం పరిశుభ్రమేమల రజానికి రజానికి రజానికి వందనాలు తండ్రి మమ్మల్ని దినమంతా కాచి కాపాడిన దేవానికి వందనాలు సజీవ లెక్కలు నిలబడిన దేవానికి వందనాలు తండ్రి ఇప్పటిదాకా వాక్యం ద్వారా మీరు మా అతను మాట్లాడినావు దేవా దేవం పరిశుద్ధంగా ఉండాలా దేవా ఏ సజానికి ఇస్తూరం దేవా ఆ దేవానికి ఇస్తూ ఉద్రం దేవానికి వంధన అవుతండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దేవానికి ఇస్తూ దరం మంజుల సిస్టర్ ముట్టండి ఒక దేవా మరి పాముని వెళ్ళగొట్టండి దేవా ఏ స్నాములు అది రావడానికి వీలైతాన్ని బంధించండి దేవా ముఖ్యతన భార్య భర్తల సమాధానం దయించండి ఐక్యత దండి ఆ గృహం చుట్టు రక్త ప్రోషణ దండి నీ దేవదతలకు కథలా దయించండి ఈ తెగులు గుడారం సమీపించదంటున్నా దేవా ఆ గృహంలో మీరే తోడైండి ప్రతిశోధన అడులంకాలు తొలగించి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా దేవానికి కిస్తూధరం దేవాని నామానికి అక్కడ మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరజానికి కిస్తూధరం ఏశ్వజానికి వందనాలు తండ్రి రవిచల్ల బ్రదర్ ముంటని హార్ట్ కిడ్నీ ముట్టి తాకి స్వస్థపచ్చని ఒక కూడా ముట్టి తాకి స్వస్థపరచని దేవా ఆ కుటుంబానికి మీరు రక్షణ దయించండి దేవానికి స్తోత్రం ఏ సజానికి వందనా తండ్రి ప్రేణిక సిస్టమ్ ముట్టండి దేవా మరి ఏ సజా మనజ్ఞ కూడా ముట్టండి వాళ్ళ మంచి ఆరోగ్యం దయచండి దేవా అప్పుడల్ని కృపలో భద్రపరచుకోండి దేవా దేవాని బలం శక్తి దయించండి దేవా దేవానికి స్తోత్రం దేవా దేవా మీరే ఆత్మకరం చర్యించి దేవాన్ని నామానికి మహిమ కలగాల దేవా ఏ స్తోత్రం ఏ సజానికి వందన తండ్రి ముఖ్యంగా కావిష్టం ముట్టండి దేవా అప్పుడకి మంచి ఆరోగ్యం దయించండి దేవాని రక్త ప్రోషణ దయించండి ప్రతి బలహీనతలు కొట్టి దేవాని గాయంలో స్వస్థత ఈ గాయపడిన సంతో దేవా అన్నను కూడా ముట్టండి దేవ అప్పుడే కూడా మారుమరక్షణ దండి ఇచ్చిన సంతానాన్ని ముట్టండి దేవా అప్పుడని కృపలో భద్రపరచుకొని వాళ్ళకు మీరు తోడండి ప్రతి అవసరతని మహిమల పక్షణ మీరు తీర్చి దేవా మీరు ఆత్మకార్యం జరిగించా కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా ఈశ్వరాజానికి స్వరాజ్య ప్రయాణం ముట్టండి దేవా కూడా మంచి ఆరోగ్యం ప్రతి బలహీనతలు కొట్టివేయండి దేవాని బలం శక్తి రక్త ప్రోషణ దయించండి దేవా కృపలో భద్రపరచుకునే ఒక సిస్టర్ కూడా మంచి దేవా మీరే తోడై ఉండండి దేవా ఏశ్వజానికి స్తోద్రం ఏసుకృష్ణానికి వందనాలు తండీ దేవ ప్రతి అంశాలు ఉంటాయి దేవా ప్రతి ఒక్క అంశానికి జవాబు మీరు దయచండి దేవానికి స్తోత్రం ఏశ్వజానికి వందనాలు తండ్రి మరి ఈ గ్రూప్లో ఎవరెవరడుతున్నారు దేవా ప్రతి కుటుంబాలను మీరు తోడై ఉండి దేవానికి స్తోత్రం ప్రతి ఒక్క మీరు రక్షించుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ కలగాల దేవా భ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయసింహ ప్రభంలో సురక్షితంగా వచ్చిన దాన్ని బట్టి స్తోత్రం ఆ ప్రభ ఈ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ఆశ్రయించి దేవాయసింహప్రభ నీకు దేవాయస్ చేత దేవా నీకు చేత దేవా ప్రతి ఒక్కరిని దేవాయసింహప్రభ ముందుకు నడిపించిన బట్టి స్తోత్రం మా ఎంతో మంది దేవాయస్మర తిరగని బిడ్డలు ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయస్మ ప్రభావ ని రీతిగా మేము సేవ చేయడానికి సాయం చేయండి దేవాన్ని పరిశుద్ధాత్మ శక్తి మాలో మీరే సాయం చేయండి దేవ ముఖ్యంగా కావశిష్టం ప్రాణించడం మా ఒక్కరు తగ్గించుకొని దేవత జీవించడానికి సాయం దేవ శాంతి సమాధానం దయచేయండి మా ఇంట్లో ప్రతి ఒక్క బలహీనత నుంచి బలం దయచేయండి మా మీరే సాయం చేయండి మా ప్రభా ఇంటి చుట్టూ దేవతను కాలుచండి దాపే వాళ్ళ పిల్లలకు దేవ మంచి దేవాయస్మ స్కూల్లో మంచి అడ్మిషన్ వచ్చేటప్పుడు సాయం చేయండి మా ప్రభా నీక మన దేవుణ్ణి కొమరించండి మా ప్రభా ప్రతి ఒక్క బలైన తీసివండి దేవ బీపీ షుగర్ ప్రతి ఒక్కటి తీసివెండు మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభా అలాగే మా ప్రభా దేవా మంజుల సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా దేవాళ్ళ ఆయన గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క క్రీస్తును గద్దించండి మా ప్రభావ వచ్చి తోలుకుంటు సాయం చేయండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క పా విషయంలో ప్రాణిస్తున్నాం మా ప్రభావ ప్రతి ఒక్కటి దేవా ఎక్కడ రాకుండా సాయం చేయండి మా ప్రభావిడైన దేవుణ్లు కుమరించండి దేవా ఇంటి చూడకుంటే దేవతను కావలసించండి మా ప్రభాని అగ్ని కంచె వెయ్యండి మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభా ఇంకా ప్రతి ఒక్కరు నమ్ముకుంటు సాయం చేయండి మమ్మీ వాళ్ళ సిస్టర్ ప్రతి ఒక్కరు దేవాన్ని నమ్ముకొని బిడ్డలో సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దాని నుంచి విడుదల దాయి చేయండి మా ప్రభావ మీరే సాయం చేయండి మీ కార్యం జరిగించండి మా ప్రభా దేవాయస్మ ముఖ్యంగా రవి చల్రప్రద గురించి ప్రస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క బీపీ నుంచి దేవాయస్మ ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లం నుంచి దేవా స్వస్థత దయచేయండి మా ప్రభా స్వస్థపరిచే హోవా నేనని చెప్పారు జీవించిన బిడ్డ మా ప్రభా దేవాయస్మ ప్రభావ నేందు రక్షణ పొందకు సాయం చేయండి మా ఇంకా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క మన్మరావు గురించి కూడా ప్రాణిస్తున్నాడు మా పడిందని విన్నాం మా దేవాయస్మ మీరే కార్యం జరిగించండి మా ప్రభావ ప్రతి ఒక్క క్రీష్ను గించాడు మా ప్రభావ అతనికి దేవాయస్మ నర నరాలని రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభావ దేవాయస్మర మన జన్ రేణుకృష్ణ గురించి ప్రాణిస్తున్నాడు ఆరోగ్యం దయచేయండి మా సేవా విషయం దేవాయస్మ ప్రభావ మంచి సేవ జరచుండ మీరే సాయం చేయండి మా ప్రభావ ఇంకా అనేకలను రక్షింపు బిడ్డలుగా ఉంటాయి ఇంటి చిన్నప్పుడు దేవతను కాలించాడు మా ప్రభావ దాన్ని దయచేయండి మా ఇతరులకు దేవాయస్యం మాదిరిగా వంటకు సాయం చేయండి దేవని ప్రభా ఎటువంటి ఆటకం లేకుండా సాయం చేయండి దేవాయస్యం మా ప్రభావ ప్రతి ఒక్క దాన్ని దేవాయస్మరు మీరే సాయం చేయండి మా ప్రభావరిస్తున్నావు ప్రతి ఒక్క దాన్ని గద్దిస్తున్నాం మా ప్రభావ ప్రతి ఒక్క దాన్ని దేవాయస్మరు మీరే సాయం ఇంకా దేవాయస్మ ఎంతో మంది నశిస్తారు మా ప్రభా కే ఉన్న ప్రతి కుటుంబం గురించి ప్రాణిస్తున్నాడు మా వాళ్ళ జాబ్ విషయంలో దేవాయస్మ వాళ్ళ దేవ హెల్త్ విషయంలో దేవాయస్మ ప్రతి ఒక్క విషయంలో దేవాయస్మరువా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాణ ప్రతి ఒక్కరి దేవ లాయమైపోను గాక దేవా తలంపులు దేవాయస్మ ప్రభావ వేరే తలంపులు మా ప్రభావ మా తలంపులో వంటి కావు మా ప్రభావ దేవాయస్మ ప్రతి ఒక్కరిని హెచ్చించాడు మా ప్రభావ దేవాయస్మ ప్రతి ఒక్క జాబ్ లో దేవ తలగా పెట్టాడు మా ప్రభావ ప్రతి దేవాని యొక్క జ్ఞానం చేత దేవాసం నడిపించండి మా ప్రభావ వివేచన చేత నడిపించండి మా ప్రభావ యొక్క పరిశుద్ధా నడిపించండి మా ఇంకా దేవా ఎంతో మంది బిడ్డలు నశిస్తుంది మా ప్రభావ ప్రతి ఒక్కరిని దేవా మేము దేవాయసం మా ప్రభు ఇంకా రక్షింపజేయటకు మా యొక్క వాకును మాకు బయలు చేయండి బయలుపరచండి మా ప్రభావ ఇంకా దేవాయసం ప్రతి ఒక్క వాక్యంలో తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డను దేవా దీవించి ఆశ్రయించండి మా ప్రభావ ఇంకా అన్ని సమస్యలు దేవ ఈ శిపణ కొట్టివేయబడంగా దేవాయస్ మా ప్రభావ ఇంకా దేవాయస్ మా ప్రభావ ఇంతమంది దేవాయస్మ ఇంకా దేవ అన్నం లేనివారు దేవాయస్మ ప్రభావ షెల్టర్ లేనివారు దేవాయస్మ ప్రభావ అలాగే మా ప్రభావ ప్రతి ఒక్క పూటకు ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ బిడ్డకు దేవాయ మీరు ఆహారం దాయిచ్చండి దేవా ప్రతి ఒక్క బట్టలు దాయిచ్చండి మా షెల్టర్ దాయచండి మా మీరే తోడైన కానీ బట్టి వందనా స్తోత్రాలు ఇక్కడ కూడా వచ్చే ప్రతి పేరు దీనికి ఆశరిస్తారని త్వరగా రాబోతున్నేస్ క్రీస్ బిడ్డ వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు నేస్ కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన